మనుషు ఇట్లా తయారయ్యారు ఏమిటండి సృష్టిలో ఇంత అత్యద్భుతమైనటువంటి మేధా సంపత్తి ఉన్నటువంటి మనిషి సమస్య ఉంటే సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలి గాని మీరు ఏడుస్తే నేను ఆనందిస్తానని మీరు నవ్వితే నేను సహించననేటువంటి మనస్తత్వం మనిషిలో ఎందుకు ఏర్పడుతున్నది वैखरी प्रपंचाने आनंदमय स्वर्गत वैखरी अवत नरकूल्यं वैखरी अदाण की नीन रुल अमरीका वेल्लोचा पवायानी मोहन चुनाव अमेरिका महाराष्ट्र को నేను వెంటనే ఆ పాస్పోర్ట్ తీసి ఇదిగో పాస్పోర్టు స్టాంపింగ్ ఎంబార్క్మెంట్ ఇమిగ్రేషను వీసా ఇవన్నీ నేను చూపిస్తే అవును సార్ వెళ్ళొచ్చాడు అని చెప్పి స్వర్గం వెళ్ళొచ్చినట్టు గాని నరకం వెళ్ళొచ్చినట్టు గాని ఎవరైనా దాఖల మీద చూపించగలరా అవి ఎక్కడున్నాయి నీకు అర్థమవుతుందని చెప్పేది అంటే ప్రతి మనిషి తనకు ఇతరులకు కావలసిన స్వర్గాన్ని ఇక్కడ సృష్టించుకోవటానికి ప్రయత్నం చేయడానికి మూలాధారం ఎక్కడుంది థాట్స్ it is your thoughts that create a heaven or a hell out of what is available here how many of us are conscious of this fact oka aalochana udbhavinchataniki mundu ee aalochana oka paryavasaanam emiti ani aalochinchi aalochinchi aalochisthunnaama aalochinchi maatladuthunnaama aalochinchi chesthunnaama leka anaalochitanga aalochinchi shisthavachinattha maatadeustunnaama udaaharanakainadu kotta shirt veskoccharu avuna in friend ani anukundam naa shirt ela udimohala undanna మీకు అని అర్థమైందా బాగుంది బాగోలేదు నేను ఎలా చెప్పాలి బానే ఉందా కానీ నీకు కాదు చూద్దాం పర్వాలేదు అని అంటే ఎలా ఉంటుంది ఈ రంగు నీకు మ్యాచ్ కాదంటే ఎలా ఉంటుంది అవునా అద్భుతంగా ఉంది అదరగొట్టేస్తున్నావు సినిమా హీరోలో ఉన్నావు నువ్వు జాగ్రత్త అటువైపు మాకు ఫిల్మ్ నగర్ వైపు అంటే ఎలా ఉంటుంది అంటే మీకు ఈ బాటల వెరైటీ ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా ఐ కెన్ హర్ట్ హీస్ ఫీలింగ్స్ వెరీ ఈజీలీ అండ్ మెనీ ఆఫర్ సక్సీడ్ ఇన్ హర్టింగ్స్ ఆఫ్ అదర్ నీ మొహంలా ఉంది చండాలంగా ఉంది అవునండి కూరలో రోజు బాగా వంట చేసేవాళ్ళు ఒక రోజు ఉప్పు తక్కువేశారు లేకపోతే ఉప్పేయటం మర్చిపోయారు ముందు మీరు తినటం సాంప్రదాయం తర్వాత తను తింటాం సాంప్రదాయం కాబట్టి మీకు పెట్టారు చిరితో నీ మొహంలా ఉంది ఉప్పేయటం మర్చిపోయావే అంటే ఎలా ఉంటుంది నీ మొహంలా ఉందంటే అలా ఉంటుంది నేను ఒక్క క్షణం ఆలోచించలేరా ఇప్పటికి లక్ష భోజనాలు చేశారే ఒక్క భోజనంలో ఒక్క ఒక్క రోజున ఒక్క పూటకు ఒక్క కూరలో మిగిలిన ఏది సాంబార్లో బాగుంది పచ్చడిలో బాగుంది అన్నిట్లలో బాగుంది ఒక్క దాంట్లో ఐటమ్ తక్కువైతే సైన్స్ లేనంత ఇంతటింటాదన్స్ ఎందుకు నీకు నీ బాస్ నిన్నేమన్నా అంటే ఇది చల్లని మంటెత్తుకు మరి ఇంట్లో నువ్వు అంటే ఇంట్లో వాళ్ళకి చల్లని మంటెత్తుకురాదు వేర్ అవర్ థాట్స్ మీకు అర్థం ఎందుకు చెప్తున్నాను ఇట్ ఈస్ ది థాట్స్ ద డిసైడ్ అవర్ యాటిట్యూడ్స్ హౌ రెస్పాండ్ ఇదే సంఘటన చండాలంగా ఉంది నీ ముఖంలా ఉందని భర్త అన్నాడు భార్య ఏమి తెలిసిన ఆ మొహం చూసేగా పెళ్లి చేసుకుందని ఏమన్నా అర్థమైందా ఇప్పుడు ఆ మొహం చూసేగా పెళ్లి చేసుకుంది నువ్వు దీనికి ఏం సమాధానం చెప్పాలి అప్పుడు తెలిసి వస్తుంది నీ మొహంలా అనకూడదు అని చెప్పి ఒక చిన్న విషయం చెప్పి ముందుకు వెళ్ళిపోదు ఓ భార్య భర్త మాట్లాడుకుంటున్నారట సాయంత్రం ఏడు అయింది హైటెక్ సిటీ నుంచి కార్ వచ్చింది ఆ కారులో నుంచి వీళ్ళ అమ్మాయి ఆ ల్యాప్టాప్ బ్యాగు పట్టుకుని దిగుతోంది తండ్రి ఆనందిస్తున్నాడు భార్యతో చూసావిటే నా కూతురు అన్నాడు నా కూతురు పెట్టాడు ఏమిటి మన కూతురు కదా ఇరవై ఎనిమిదేళ్ల నుంచి మాట్లాడుతున్నాడు ఈ పెద్ద మనిషి కోనలే అని చూసి నాన్న నేను చదువుకుంటా అది చదువుకోరా నీకేం తక్కువ అన్నాను చదువు పెళ్లి చేస్తారా అన్నాను ఏమో పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగం చేయిస్తారు చేయని వాళ్ళు ఓ రెండు సంవత్సరాలు ఉద్యోగం చేస్తాను ఆ తర్వాత కావాలంటే పెళ్లి చేయను అన్న అది రెండు సంవత్సరాలు అయిపోయింది మరి ఇప్పుడు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా దానికి సంబంధం చేద్దాం అనుకుంటున్నా నువ్వేమంటావే అన్నాడు ఏమంటానండి అమ్మాయిని కన్నా తర్వాత ఎవరైనా చేతిలో పెట్టాల్సిందే కదా అన్నాడు మామూలు గారికి ఇంతవరకు ఏమీ ప్రత్యేకత లేదు ఇప్పుడు మాత్రం జాగ్రత్త కదనండి మాట అండి అంది ఎవడు కనబడితే వాడికిచ్చి మా నాన్న చేసినట్టు చేయమాకండి అంది నీకేమైనా అర్థమైందో అర్థం కాలేదో నాకు రావాలా రండి మీ క్లాస్ అయ్యా మీ డిపార్ట్మెంట్ మీ క్లాస్ కమన్ కమన్ సిటౌం సబ్బెక్ట్ ఎవడు కనబడితే వాడికిచ్చి మా నాన్న చేసినట్టు చేయమాకండి అంది ఇప్పుడు ఇది మంచి ఆలోచన చెప్పండి మంచిదే కదా నాకేదో గతిపట్టింది నా కర్మ భారతదేశం కాబట్టి సరిపోయింది కాబట్టి కాకపోతే వేరే అయితే మూడు విడాకులు నాలుగు పెళ్ళిళ్ళిందే పాటికి మీకు అర్థమవుతోంది కదా కానీ ఆలోచన మంచిదైనప్పటికీ ఏది నాకు పట్టిన దానికన్నా మేరైనా దృష్టి కూతురుకు పట్టాలనేటువంటిది ప్రతి తల్లి కోరుకునేటువంటిదే అక్కడ తప్పులేదు కానీ అన్న తీరు అన్న సమయం నీకు అర్థమైందనుకుంటున్నా వీఆర్ అవర్ థాట్స్ వీఆర్ అవర్ ఫ్యూచర్ వీఆర్ క్రియేటింగ్ అవర్ డెస్టినీ స్వామి వివేకానంద ఒక చోట your destiny is in your hands అన్నప్పుడు ఆయన ఏదో పామిష్టి చెప్తున్నాడు కాబోదు రేఖలు చూసానేది కాదు are determined by your బై యువర్ వర్డ్స్ యువర్ వర్డ్స్ ఆర్ డిటర్మైన్ బై యువర్ థాట్స్ సోర్సెస్ ఎక్కడ థాట్స్ థాట్స్ డిటర్మైన్ determine వర్డ్స్ డిటర్మైన్స్ డిటర్మైన్ ది రిజల్ట్స్ రిజల్ట్స్ డిటర్మైన్ ది డెస్టినీ కాదా వేప చెట్టు నా వేప విత్తనాన్ని వేప చెట్టు మామిడి విత్తనాన్ని ఆడితే మామిడి చెట్టు అదే నేల అదే సూర్యుడు అదే గాలి అదే ఎలువులు కాని ఇది శైలును పెంచింది అది తీయదనాన్ని పెంచింది వేప మొదటి నుంచి చేదు మామిడి కాయ చేదు పండైన అద్భుతమైన అమృతతుల్యమైన తీపి చేదును పుట్టించే గుణము కసిగాయను కోస్తే చేదుగా ఉండదు ఆ తర్వాత కొంచెం వగరవుతుందా ఆ తర్వాత కొంచెం తీయదనం మారుతుందా ఆ తర్వాత అద్భుతమైన తీపొస్తుందా అంటే ఇదే ప్రకృతి కదా ఇదే భూమి కదా ఇదే నీరు ఇదే సూర్యుడు ఇదే గాలి గదా అంటే విత్తనంలో ఉన్నటువంటి తత్వం ఎలా ఈ వ్యత్యాసాన్ని సృష్టిస్తోందో మన ఆలోచనలో ఉన్నటువంటి తత్వం మన భవిష్యత్తును సృష్టిస్తోంది సత్యాన్ని మనం ఎందుకు గ్రహించటం లేదు ్రహించిన రోజున బాధ్యతాయుతంగా ఆలోచిస్తాము బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాము బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాము బాధ్యతాయుతంగా మనం మన బాధ్యతని అంగీకరిస్తాము ప్రధానకైనా ఏదో చిన్న తప్పు చేశారని అనుకుందాం ఆఫీస్లో ఏంటయా అలా చేసావు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది అలా కాదు ఇలా చేయి అంటే ఎలా ఉంటుంది ఎవరు ఎక్కడ చదివినావు ఎవడో పాస్ చేసింది ఈ సుంట్రోళ్ళు వచ్చి మాకెంత తల్నొప్పి తెలిసినా ఏమవుతుంది ఆ తర్వాత రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ పీపుల్ ఇకేమన్నా అర్థమవుతుందా ఎందుకు తొందరపడుతున్నా మనం అనేటువంటిది ఒక్కటిగా గమనిస్తే మన యొక్క డెస్టినీకి మనం ఏ విధంగా కారణమవుతామో మనకు తెలుస్తుందండి ట్యూన్ యువర్ మైండ్ అండి చెప్పాను ఈ ట్యూన్ యువర్ మైండ్ నుంచి కనుక ముందుకు వెళ్తే మనం వాట్ ఈజ్ ది మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఏదో బాంబులు అవి ఇవన్నీ the most dangerous thing in this world is a closed mind మైండ్ అమాయకంగా unte empty mind ఏదో నింపేసుకుని unte full mind నేనింకేవి స్వీకరించను అనుకుంటే క్లోజ్డ్ మైండ్ ఐఎమ్ విల్లింగ్ టు లిసన్ టు యూ అంటే ఓపెన్ మైండ్ ఇప్పుడు మీకు మోస్ట్ డేంజరస్ థింగ్ ఏమిటి ప్రపంచంలో క్లోజ్డ్ మైండ్ అనేటువంటిది మీకు అర్థమవుతోంది కదా దర్ ఈస్ నథింగ్ మోర్ డేంజరస్ దాన్ క్లోజ్డ్ మైండ్ నేను వినను అదేదో పెళ్లి పుస్తకం ఏదో అనుకుంటా సినిమా చెప్పకండి చెప్పినా వినను విన్నా పట్టించుకోను పట్టించుకున్నా ఆచరించను ఆచరించినా చెయ్యను అని టపట సమాధానం చెప్పేస్తుంది అమ్మాయి ఐ డోంట్ కేర్ ఐట్ లిసన్ టు యూ మీరు ఏ సంభాషిస్తారో నాకు తెలియదు చెప్పినా వినను విన్నా పట్టించుకోను నమ్మను చేయను చేయను చేయను చేయను ఇలా పటపట నో అన్న తర్వాత ఆ మనిషి ఏం చెప్తాడు సబబా కాదా నటిస్తున్నాడా అబద్దం చెప్తున్నాడా తర్వాత ఆలోచిద్దాం మనం ముందు విను అందుకే వినదకు నెవ్వరు చెప్పినా అన్న ఇప్పుడు అర్థం చేసుకుని సృష్టికర్తే ఎందుకు మనకు చెవులకు చెవిరెప్పలివ్వలేదు చెవిరెప్పలిస్తే ఎంత కొంపలు మీకు అర్థం అవుతుంది అప్పుడు హోఆర్ వు అండ్ వైఆర్ ఉష్టమైన విషయమే లెటర్స్ బికమ్ చైల్డ్ లైక్ చిన్నపిల్లలు ఏ విధంగా ప్రతిదీ తెలుసుకుందాం ఒక సంసిద్ధతతో అమాయకతతో ఉంటారో అలాగనక మనం మరి బహుశా నేను రేపు రాగలని అనుకుంటున్నాను వస్తే నా సెషన్ కంటిన్యూ చేస్తారు లేకపోతే మా మిత్రులు జగోపాధ్యాయ గారు వస్తారు లేకపోతే ఇంకెవరైనా సెషన్ తీసుకుంటారు అంటే నేను అనేది ఏంటంటే మనకు ఇన్ని డిగ్రీలున్నా ఇంత వయస్సు ఉంది ఇంత అనుభవం ఉంది నా గోల్డ్ మెడల్ ఉంది ఆ మెడల్ ఉంది ఈ మెడల్ ఉంది అంతా కరెక్టే కానీ రెండు రోజులు రిసీవ్ చేసుకుంటున్నప్పుడు మాత్రం చైల్డ్ లైక్ క్యూరియాసిటీ చైల్డ్ కాదు చైల్డ్ లైక్ క్యూరియాసిటీ చిన్నపిల్లలు ఎలా ప్రతిదీ తెలుసుకుందాం ఓ అలానా స్విచ్ చేస్తే అక్కడ ఫ్యాన్గుతుందా ఇది ఆఫ్ చేస్తా అయిపోతుందా ఓహో అంటే తెల్ల ఫ్యాను తిరుగుతుంది ఎర్ర ఫ్యాను తిరుగుతుంది గులాబీ ఫ్యాన్ అన్ని ఫ్యాను ఎంత అమాయకంగా ఆలోచించి ఎంత అమాయకంగా అర్థం చేసుకుంటారో అంత అమాయకంగా గనక మీరు ఉన్నట్లయితే మీరు దీని నుంచి గ్రహింపు లేక లాభం పొందటం చాలా ఎక్కువవుతుంది అని ఒక్క నిమిషం సారీ హలో అమ్మ <Net -hertz> <t> <uma>